జలచరమృగ సురూప జల్లచరమృగూ సుర కమల నేత్ర సుందర సుమాత్రమ నేత్ర సుందర సుమాత్ర ప్రియ పుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది విశ్వకారణ పన్నగ శయనా తీరాబీద్రితి గగన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలి గగన సుందరా మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశేశ్వర జల్లచర మృగభూసురూపా జల్లచరూరూ మంగళకరమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలున్నాయి మరెన్నో సౌందర్యాలున్నాయి కానీ ఒకరికి అందంగా తోచేవి మరొకరికి వికారంగా ఉంటాయి ఈ భేదాలన్నీ చూసే వ్యక్తి యొక్క మనోస్థితి మీద ఆధారపడి ఉంటాయి ఈ కారణం చేతనే ఈ ప్రపంచంలో అందమైనవి కూడాను కొందరికి ఆనందాన్ని పంచలేకపోతూ ఉంటాయి ముక్కు పచ్చలారని పసిబిడ్డ అందరికి అందంగా కనిపిస్తాడు ఆనందంగా గోచరిస్తాడు ముద్దొస్తాడు మురిపిస్తాడు పిల్లల వచ్చిరాని మాటలు వీణులకు చాలా అందంగా ఉంటాయి విందు చేస్తాయి తడబడుతూ నడిచేటువంటి పిల్లల యొక్క అడుగులు చూస్తూ చూడముచ్చటగా ఉంటుంది ఎందుకో పిల్లలు గనక నవ్వితే వాళ్ళ నవ్వుల్లో ప్రపంచమంతా ఈమిడిపోయినట్లే ఉంటుంది వారి యొక్క అమాయకపు చూపులు తిమిరాలని తరిమి ఇవంతా కూడా పిల్లల్లో ఉండేటువంటి అమాయకత్వం ప్రేమ సౌందర్యం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పిల్లలు నవ్వితే మనకు నవ్వు పిల్లలు ఏడ్చిన వేడుకగానే ఉంటుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పురుషుల్ని పట్టుకుంటారు పిల్లలు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్త్రీల ఒడిలో కూర్చుంటారు పిల్లలు వాళ్ళకి లింగ భేదాలు తెలియ నీ నా అనేటువంటి భేదాలు పిల్లలకి అసలు అర్థం కావు వాళ్ళది కేవలం ప్రేమ ఒక సౌందర్యం ఒక అమాయకత్వం ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షించు పోతూ ఉంటాయి పిల్లలకి ఒక పేరు ఉండదు ఎందుకనో ఒక్క పేరుతో మనం పిల్లల్ని పిలవం వాళ్ళకి ఎన్ని పేర్లు వాళ్ళకి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి కొందరికి సహస్రనామాలు కూడా ఉంటాయేమో బుజ్జి బుల్లి చన్నా కన్నా చిట్టి పొట్టి చంటి వంటి ఎన్నెనీ ఇవన్నీ కూడా వాళ్ళకి పేరులే కానీ ఇలాంటి పేర్లతో మనం పిలిచినా పిల్లలు పలుకుతారు పాలకడలిలో పవలించుండేటువంటి నారాయణ మూర్తిని విష్ణు సహస్రనామాల్లో ఏ నామంతో పిలిచినా పలుకుతాడో ఊహలలో పడుకోనుండేటువంటి ఈ పిల్లల్ని ఏ పేరుతో మనం పిలిచినా వాళ్ళు కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు నీ నా అనే భేదాలు లేకుండా అందరినీ నొబుతారు చూచి ఆనందిస్తారు ఆనందింపజేస్తారు ఇది పిల్లల్లో మనకు గోచరిస్తూ ఉంటది నన్ను ఈ పేరుతో ఎందుకు పిలిచావు అని పిల్లలు కనిపించదు కనుక వారికి ఒక క్షణంలో చక్కగా ముస్తాబై అలంకరణలతో శోభిస్తూ పిల్లలు కనిపిస్తారు కానీ నేను ఇంత అందంగా ఉండాను అనేటువంటి గర్వం వాళ్ళకుండదు అట్లాగే వెంటనే దిగంబరులై అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు కానీ లజ్జ సిగ్గు అనేది వాళ్ళకి తెలియదు మానావమానాలకు పిల్లలు అతీతులు అందుచేతనే పిల్లల్ని దేవుడు లాంటి వారు అంటూ ఉంటాం పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటూ ఉంటాం కానీ దేవుడే పిల్లవాడిగా దర్శనమిచ్చాడనుకోండి అప్పుడేలా ఉంటుంది అర్థంగా బాలకృష్ణుడు ఉంటుంది ప్రతి చేష్టలో జ్ఞానం తుణికిసలాడుతూ ఉంటుంది ప్రతి మాటలో ప్రేమ పిల్లుకి వస్తూనే ఉంటుంది బాలకృష్ణుడు ప్రదర్శించినటువంటి లీలలన్నీ గోకులంలో ఇలాగే ఉంటాయి కృష్ణ గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆడిన బాల్య క్రీడల్లో అద్భుతమైనటువంటి లీలలో ప్రదర్శించాడు ఆ లీలల్లో అందమైనది ఆకర్షణీయమైనది మహా అద్భుతమైనటువంటిది చోరలీల ఇది ఒక అద్భుతమైనటువంటి లీల చోరలీలలో గడుసుదనం ఉంది గొప్పతనము ఉంది పిల్ల చేష్టలున్నాయి పెద్దలకు అర్థంగానే దివ్య బోధలు ఉన్నాయి చోరలీలలో బాలకృష్ణుడితో కలిసి క్రీడించినటువంటి వారు గోపబాలు వాళ్ల భాగ్యం సనక సనందనాది మహర్షులకు కూడా లభ్యం కాలేదని మహాత్ములు వర్ణించారు అనుక్షణం కూడాను పరమాత్మతోనే వాళ్ల సాంగత్యం తినటం వినటం తిరగటం ఆడటం అన్ని పరమాత్మతోనే ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యమవుతుంది అందుకనే పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతంలో వారిని కృత పుణ్యపుంజులు అన్నారు అనేక జన్మల్లో చేసుకునేటువంటి పుణ్యఫల విశేషం చేతనే ఈ విధమైనటువంటి పరమాత్మ సహచర్య భాగ్యం వాళ్ళకు లభించిందని అర్థం అంతేకాదు వాళ్ళకు లభించినటువంటి సేవలు వాళ్ళు పరమాత్మతో కలిసి క్రీడించినటువంటి విధం ఇది కూడాను అనితర సాధ్యం క్రీడా వాహ్య వాహక లక్షణ వాహ్య వాహక లక్షణ వివిధ క్రీడా ఆచేరు అన్నది వ్యాస భాగవతం అంటే వాహ్యవాహక లక్షణ మోయబడేటువంటి వాళ్ళు వాహక మోసేటువంటి వాళ్ళు కాబట్టి వాహ్య వాహక కొందరు మోయబడేటువంటి వాళ్ళు కొందరు మోసేటువంటి వాళ్ళు అట ఈ విధమైనటువంటి రీతిల్లో వివిధ క్రీడా అనేకమైనటువంటి ఆటలు ఆచేరు ఆడారు అర్థం పిల్లలు ఏ విధంగా అయితే ఒకడు గుర్రములాగా కూర్చొని మరొకడు పైరు ఎక్కి నేను రౌతూ అంటూ ఉంటాడో కాబట్టి మోసేటువంటి వాడు ఒకడు మోయబడేటువంటి వాడు ఒకడు ఈ విధమైనటువంటి క్రీడల్ని పిల్లలు ఏ విధంగా అయితే ఆడుతూ ఉంటారో అట్లాగే ఈ గోప బాలురు ఈ కృతపుణ్య పుంజులు కూడాను ఏనాటి భాగ్యమో తెలియదు కానీ పరమాత్మని తమ యొక్క వీపు మీద ఎక్కించుకొని అలా మోస్తూ పోతూ ఉండారట వాహ్య వాక అంతే అంతేకాదు తస్మిన్ తజ్జనే భేద అభావాత్ భగవంతుడికి భక్తుడికి ఏ భేదము లేదంటూ ఒక్కొక్కసారి వీళ్ళు కూడా పరమాత్మ యొక్క వీపు మీద ఎక్కి ఆయన్ని తోలుతూ గుర్రములాగా ముందుకు పోతూ ఉండారట ఈ భాగ్యం ఎవరికి లభ్యమవుతుంది ఇది అందువల్లనే వాళ్ళు కొత్త పుణ్యపుంజలు అంతేకాదు వారికి లభించిన సేవలు కూడా అట్లాంటి वन चक्रु पाद संवन चक्रु केचि तस्त्म परे तो हत पा व्यजन सामवीजय अन्नि व्यास भागवत कोट పాద సంవహనం చక్రుహ కే మహాత్ముడైనటువంటి ఆ బాలకృష్ణుడికి కొందరు ఏం చేస్తున్నారంటే పాద సంవహనం చక్రు ఆయన ఆడి ఆడి అలిసిపోయేలా కూర్చుంటే వీళ్ళ భాగ్యం ఏమిటో తెలియదు గాని వెళ్లి దగ్గరగా వెళ్లి ఆ కాళ్ళు పాదాలు పిసుగుతూ ఉండారట ఒత్తుతూ ఉండారట చక్రుహో మరి మరికొందరేమో అట్లా కాకుండా పరేతు హత పాప పరిహారం జరిగినటువంటి పుణ్యాత్మ లేని మరికొందరు ఏం చేస్తూ ఉన్నారంటే సమవి జన్ చిగురుటాకులతో తయారైనటువంటి విసన తీసుకొని పరమాత్మకి చల్లగల వీస్తూ ఉండాలట ఈ సేవా భాగ్యమంతా వాళ్లకు లభించింది అని పొంగిపోతూ వర్ణించాడు వ్యాస భగవానుడు భాగవతంలో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పుణ్యఫల విశేషం అందుకని పరమాత్మ వాళ్ళకు తోడుగా ఆడాడు పాడాడు వాళ్లతో కలిసి తిరిగాడు భోంచేశాడు ఇవన్నీ జరగడమే కాకుండా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక బోధల్ని వాళ్ళకి అందించాడు ولا গোপالا ولا গোপالا चिरनुला গোপالا येतेकी मातनु गालीकी पाटन येतेकी मातनु गालीकी पाटन ओर्पू तो नेपिना భక్త మందారోల గోపాల చీరు నౌల గోపాల గోపాల ము గోపిక యశోద దగ్గరకు వచ్చి శ్రీకృష్ణు గురించి ఫిర్యాదు చేస్తుంది అమ్మాయి యశోద ఈ గోప బాలులతో కలిసి నీ కుమారుడు చేస్తున్నటువంటి అల్లరి భరించలే పరిస్థితుల్లో ఉంది ఇక మేము దీన్ని సహించలేం నీవే ఏ విధంగానో దీనిని అదుపు చేసుకోవాలి అని ఫిర్యాదు చేసింది యశోద్ అంటుంది కదా ఏమిటమ్మా నా బిడ్డడు చేసినటువంటి తప్పేమిటి నేరమేమిటి అని అడిగితే ఆవిడ చెబుతూ ఉంది క్రోశ సంజాత నీ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసా ముంచన్ క్వచిత అసమయే అసమయే వత్సాన్ దూడల్ని వదలడానికి ఒక సమయం అంటూ ఉంటుంది కనుక మొట్టమొదట ఆవుల దగ్గరికి వెళ్లి పాలు తీసుకున్న తర్వాత దూడల్ని వదులుతూ ఉంటాం అవి వెళ్లి మిగిలినటువంటి పాలు తాగుతూ ఉంటాయి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది కానీ పరమాత్మట అసమయే పాలు పెతకడానికి ముందే వత్సాన్ ఆ లేగదోడల్ని ముంచన్ విడిచిపెట్టి క్రోశ సంజాత వాటిని ఉచుకుల్పి నవ్వుతూ ఉన్నాడట అయ్యా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నా పనే అదే అని అన్నాడట ఈ విధంగా ఫిర్యాదు చేసింది కనుక దూడల్ని వదలడానికి ఒక సమయం ఉంది ఎందుకని దూడలు బంధింపబడి ఉంటాయి బంధింపబడినటువంటి దూడల్ని వదలడానికి ఒక సమయం ఉంది అట్లాగే జీవులందరూ కూడాను కర్మ పాశబద్ధులై ఉంటాం కనుక ఈ కర్మ ఫలాల్ని అనుభవిస్తే గానీ మనకు కూడా విముక్తి లభించదు దీనికి ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది కానీ బంధింపు పడినటువంటి దూడలు కృష్ణుని దూచి అంబా అంబా అచ్యుత అచుతా అని వాటి హృదయంలో ఆ భావన ఉంది గనక వెంటనే పరమాత్మ వెళ్లి ఆ యొక్క కట్లు వదిలించి వాటిని విడిపించి వదిలిపెడుతూ ఉన్నాడట అట్లాగే మనం కూడా పరమాత్మని గోవులు ఏ విధంగా అయితే పిలిచాయో అలాగే అచ్యుత కృష్ణ గోవింద అనంత అంటూ పరమాత్మను గనక మనం భక్తి పూర్వకంగా పిలిచినట్లయితే మన కర్మబంధాలు విడిపోవడానికి ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉండినా నిర్ణీతమైనటువంటి కాలానికి ముందే మనల్ని నిరంజన స్వరూపులుగా మారుస్తాడు అర్థం కనుక ఈ విధంగా లేగదోడల్ని అసమయే సమయానికన్నా ముందే వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రారబ్దం ఒకవైపు మనల్ని బాధ పెడుతూ ఉండిన భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ ప్రారబ్ద బంధాల నుండి మనం విడిపడవచ్చు ఇదంతా కూడా భక్తికి సాధ్యం అని ప్రదర్శించేటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది ఇదే ఇందులో ఉండేటువంటి అంతర్భావం మరొక గోపిక వచ్చి యశోతో చెబుతూ ఉందట వారిల్లు సుచి కడవల దూరం బగు నెయ్యి ద్రాడ వారికి వీరికి పెద్దవాదయ ఇది ఒక అందమైనటువంటి లీల ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక గోపిక లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లి నేతి కుండని తీసుకొని అందులో ఉండేటువంటి నెయ్యి నంతా కూడా అపహరించి ఆ ఖాళీ కుండని తీసుకెళ్లి పక్కింట్లో పెట్టాడట శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఈ నేతికొండను పోగొట్టుకున్నటువంటి గోపిక మరునాడు ఉదయాన్నే లేచి వెతికి వెతికి ఎక్కడా కనిపించకపోయేటప్పటికీ అలా అన్వేషించడంలో పక్క వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి తన నేతికొండను చూచిందట అది ఖాళీకుండ అది చూడగానే వాళ్ళని అనుమానించిందట వాళ్లకి ఈవిడికి పెద్ద తగువయ్యింది వహదైంది అని తెలియజేస్తూ ఉంది ఆశాపరులైనటువంటి మానవులు ఈ ప్రపంచంలో సంపదలను ప్రోగ చేసుకుంటూ ఉంటారు కానీ పోయే రోజు ఇవి ఏవి మన వెంట రావు సంపదలన్నీ పరుల పాలు దేహం మట్టి మట్టిపాలు ఈ జీవుడు ఇంకొక ఇంట్లో వెళ్లి పుడతాడు ఇది ఉండేటువంటి విషయం కాబట్టి కర్మ పాశ బద్ధులై ఆశలతో నిండినటువంటి వాళ్ళు ఈ సంపదలంతా శాశ్వతం ఉంటారు కాబట్టి నెయ్యి ఏ విధంగా అయితే కొండలో అదృశ్యమైందో ఇతరులు అనుభవించారో అట్లాగే మన సంపదలన్నీ కూడా ఇతరులు అనుభవిస్తారు కుండ ఎట్లాగైతే వెళ్లి పక్క ఇంట్లో చేరిందో అలాగే మరణించిన తర్వాత ఈ కొండ ఈ దేహం మట్టితో తయారైంది గనక ఈ మృణమయ దేహం కూడాను మరొక చోట వెళ్లి జన్మనెత్తుతూ ఉంటుంది ఇది ఇందులో ఉండేటువంటి అంతరార్థం కాబట్టి ఈ ఆశల మధ్య ఆశయం లేకుండా జీవిత మరిచి ఆశల మధ్య ఎవరైతే జీవిస్తూ ఉంటారో వీళ్ళకి ఏం మిగులుతాయి చివరికి అంటే జగడాలి ఆగడాలి అవి వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగినటువంటి పెద్ద తగు కాబట్టి కుండని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేటువంటి ఈ లేర ద్వారా ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనకు తెలియజేస్తూ జీవితంలో ఏదైతే సాధించాలనో పరమ పురుషార్థం ఏమిటో దానికోసం ప్రయత్నం చేయాలి గాని ఈ సంపదలు శాశ్వతం కావు అని తెలియజేస్తారు పరమాత్మ పూపురుషుడు పురుషోత్తముడు ఆప్తకాముడైనటువంటి ఆ మహాత్మునికి ఆశలు ఎలా ఉంటాయి కోరికలు ఎలా ఉంటాయి కనుక వెన్నను దొంగలించాలి అనేటువంటిది పరమాత్మకు అవసరమే లేదు ఎందుకని మత్తరం నాణ్యత కించే భగవద్గీతలో అర్జున నాకైనా శ్రేష్టమైనటువంటిది అన్యమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కనుక తనకన్నా అన్యంగా రెండో వస్తువు లేదు గనక ఈ ప్రపంచంలో పరమాత్మ దొంగలించాల్సినటువంటి అవసరం లేదు చోరలీలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి దొంగ అనేటువంటి వాడు తనది కానిటువంటి దాన్ని అపహరించేటువంటి వాడు దొంగ కానీ పరమాత్మ కానిది ఏముంది సర్వత్రా నిండి వాడు పరమాత్మ కాని ఒక విధంగా చూస్తే పరమాత్మ దొంగే శ్రీకృష్ణుడు చోరుడే ఎందుకో తెలుసా దొంగ ఇతరులకు కనిపించడు కానీ తాను ఇతరులను చూస్తాడు పరమాత్మ మనందరినీ చూస్తూ ఉంటాడు కానీ మనకు కనిపించేటువంటి వాడు కాడు గనక ఆయన ఈ విధంగా వెన్న దొంగ కానీ పరమాత్మ వెన్నను దొంగలిస్తూ ఉన్నాడు వెన్న సున్నితమైనటువంటిది మెత్తనిది అదే ప్రేమ ప్రతి మానవ హృదయంలో ఉండేటువంటి ప్రేమ పరమాత్మ వైపుకు తిరిగినప్పుడే దానికి పూర్ణత్వం కనుక మన హృదయంలో ఉండేటువంటి ప్రేమ ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలో వృధా కాకుండా తాను అపహరించి దానికి పూర్ణత్వం కల్పిస్తూ ఉన్నాడు పరమాత్మ హే భగవాన్ పాల ఇల్లు నీకు పాలు వెన్నయ్యందుకు భూదేవి నీ ప్రాణ సతి ప్రియ సతి నీకు మన్ను ఎందుకు భగవాన్ ఇవంతా కూడా మా కళ్ళు తెరిపించేందుకు మాలో ఉండేటువంటి అజ్ఞాన తిమినాలని అదృశ్యం చేసేందుకు మా బ్రతుకుల్లో ఉండేటువంటి వెలుగు నీడల్ని తరిమి దివ్య తేజంతో మా జీవితాన్ని ప్రకాశింపజేసేందుకని నువ్వు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు హే భగవాన్ యమునా జలాలు నీవేమో నల్లన వెన్నలేమో తెల్లన నీ పంచన మా బ్రతుకంతా తీయన భావనయమున్నా జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన మన మోహన కృష్ణుడు నల్లన vannayya munna jalamulu <laughs> challana mohanna krishnudu nellana mana mohanna krishnudu nellana pavannayya munna jalamulu challana mohanna krishnudu nellana mana mohanna krishnudu nellana సాగర శయనా నీకు కావలెనా వేదము కదిలిన నోటికి కన్నలు మన్నులు కావలనా క్షీర సాగర శయనా నీకు కావలెనా కదిలిన నోటికి కన్నలు మన్నులు కావలన పాలకడలిలో వెన్న కుండలలో పాలకడలిలో వెన్న కుండలలో ఉన్నది ప్రేమే తెల్లనా తేనెల కన్నా తీయనా pavannayammunna jalamullo <laughs> challana mohanna krishnodu nallana manam mohanna krishnodu nallana pavannayammunna jalamullo challana mohanna krishnodu nallana manam mohanna krishnodu nallana manam mohana krishnodu nallana manam mohanna krishnodu nallana చోరలీల దివ్యమైనటువంటి లీల బ్రతుకులోని వికారాలను తొలగించి సౌందర్యాలను ఆవిష్కరించేటువంటి ఆనంద లీల అమృతానందలీల ఈ అద్భుతమైనటువంటి లీలలతో నంద గోకులం పరవశించిపోయింది ఆనాడు మన బ్రతుకులు కూడా అలాగే పునీతం కావాలి పవిత్రం కావాలి దీనికి ఒక్కటే మార్గం వెన్నుడికి వెన్నని సమర్పించడమే మన హృదయమనేటువంటి నవనీతాన్ని హృదయ నివాస అయినటువంటి నవనీత చోరుడికి ప్రేమతో అర్పించడమే భక్తితో సమర్పించడమే ఓం నమో భగవతే శుద్ధమైన వస్తువు మలినపరచదు మలినపరిచే స్వభావం గల వస్తువు శుద్ధి చేసేందుకు పనికిరాదు కానీ ఈ ప్రపంచంలో మలిన వస్తువుల్ని శుద్ధి చేస్తూ శుద్ధిపడినటువంటి వాటిని మలినపరుస్తూ పోయేటువంటి విచిత్రమైనటువంటి ఒక వస్తువు ఈ ప్రపంచంలో ఉంది అదే మృత్తిక అంటే మట్టి మట్టి దేహానికి తాగితే దేహం మలిన అట్లాగే మట్టి తాగితే వస్త్రాలు మలినపడతాయి పాత్రలు మలినపడతాయి కానీ మృత్తికా స్నానంతో దేహం శుభ్రపడుతుంది తేలిక పడుతుంది వస్త్రాలు శుభ్రపడతాయి మట్టితో పాత్రను కూడా శుభ్రం చేస్తారు అందుకే మృత్తికే హరతుమే పాపం ఎన్మయా దుష్కృతం కృత అమ్మా మృతిగా నే చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టు అని మనం భూదేవిని ప్రార్థిస్తూ ఉంటాం అంటే ఈ మట్టిని పుడమి తల్లిగా భావించి ప్రార్థిస్తూ ఉంటాం పాదస్పర్శం క్షమస్వమే అమ్మ వీరులేనిటువంటి పరిస్థితుల్లో నా పాదాలు నీ మీద పెట్టవలసి వస్తూ ఉంది నన్ను క్షమించ తల్లి అంటూ ఉదయాన్నే మనం పాదాలని భూమి మీద పెడుతూ ఉంటాం ఇదంతా మనకు సంప్రదాయం అందించినటువంటి శిష్టాచార విషయం ఇదంతా కూడా అయితే ఈ పుడమి ఈ భూమి ఏదైతే ఉందో ఈ మట్టి ఈ మట్టి మన దేహంలో ప్రధానమైనటువంటి వస్తువుగా తెలుస్తూ ఉంది ఈ దేహం ఇలా కొనసాగడానికి మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కూడాను ముఖ్యమైనటువంటిది మట్టి దేహం కనుక మనం చాలిస్తే ఇది చివరగా మారేది కూడాను మట్టి కాబట్టి అంతా మృణ్మయంగానే తెలుస్తూ ఉంది ఓ మట్టి ఇంటిని గట్టిపరిచేందుకు మట్టితోనే దాన్ని మెత్తుతాం అంతేకాదు మట్టిని తీసుకెళ్లి అలుగుతాం గోడల్ని కూడాను అట్లాగే మృణమయ రూపమైనటువంటి ఈ దేహాన్ని మృత్తిక ఆహారంతోనే మనం పోషించుకుంటూ పోతూ ఉన్నాం శ్రీకృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం అనేటువంటి విషయాన్ని గడిచిన ఎపిసోడ్ చోరలీలలో మనం చూసాం అయితే ఈ వెన్న పాలు నుండి వస్తుంది పాలు గోగు నుండి గడ్డి తినడం వల్ల ఆవుకు పాలు పడతాయి ఈ గడ్డి మళ్లీ భూమి నుండే మొలకెత్తుంది అంతా మట్టే ఆ మట్టే పరిణామ క్రమంలో వెన్నగా మారుతుంది కనుక మన్నుకు వెన్నకు పెద్ద తేడా లేదట బాలకృష్ణుడికి మన్నైనా కూడాను మృష్టాన్నమేనట ఏవైనా కార్యాలేనట కార్యాలేవైనా కారణం కన్నా భిన్నం కాదట కాబట్టి మన్ను కూడా మృష్టాన్నమేనట అది మృద్భక్షణం ఫలితం విశ్వరూప సందర్శనం కృష్ణ అమ్మా అమ్మ మన్ను తిన్నా అని బలరాముడు గోప బాలులతో కలిసి వచ్చి యశోదతో చెబుతాడు వెంటనే యశోద పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి కృష్ణ మన్ను తిన్నావా నిజం చెప్పు అంటుంది అమ్మా నేను నిజమే చెబుతున్నానే నేను మన్ను తినలేదే నాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు అయినా వెన్నబెట్టే తల్లివి నీవుండగా మన్ను తినవలసినటువంటి కర్మ నాకేమిటి అంటాడు కృష్ణుడు వెంటనే యశోద అంటుంది అయితే ఈ గోప నిన్ను గురించి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు పైగా అన్న బలరాముడు కూడా చెప్పాడే నిజం చెప్పు అంటుంది అమ్మా నేను నిజమే చెబుతున్నానే వాళ్ళంతా అంతేని ఇక వాళ్ళు మారరే వాళ్ళు నిజం చెప్పరు వాళ్ళకి నేనంటే గిటదు కనుక నా మీద లేనిపోయేటువంటి అభియోగాలు సృష్టించి చెబుతున్నారమ్మా నాహం భక్షితవాన్ అంబా సర్వే మిథ్యాభిషం హి సమక్షం పశం అంబా అహం భక్షితవాన్ నా అమ్మ నేను మన్ను తినలేదు సర్వే మిథ్యాభిశంసినహ వాళ్ళందరూ కూడా లేనిపోయినటువంటి కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు అబద్దాలు చెబుతున్నారు అభియోగాలు మోపుతున్నారు నా మీద యది సత్యం గిరస్తరిహి ఒకవేళ వాళ్ళు చెప్పేదే గనక నిజమని గనక నువ్వు అభిప్రాయపడేటట్లయితే సమక్షం పశ్చమే ముఖం అమ్మా నా నోటిలో నీవే ప్రత్యక్షంగా చూడు అన్నాడట అప్పుడు అంటుంది తర్హి వ్యాధే కృష్ణ అయితే చూస్తాను ఏది నోరు తెరువు అన్నది శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరిచాడు బాలకృష్ణుడు తత్ర దృశే విశ్వం ఆయన నోరు తెరవగాని యశోదా నోటిలోకి చూచింది ఏం కనిపిస్తూ ఉంది తత్ర దదృే విశ్వం విశ్వం దదృశే అక్కడ ప్రపంచమంతా కనిపిస్తూ ఉందట చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క నోటిలో తిరుగుతూ ఉంది అంతరిక్షం కనపడుతూ ఉంది పర్వత ద్వీప సాగరాలతో నిండినటువంటి భూగోళం ఆయన యొక్క నోటిలో తిరుగుతూ ఉందట ఒక్కసారి అదంతా చూచింది అధోమండలాలు కనిపిస్తూ ఉన్నాయి పాతాళాలు కనిపిస్తూ ఉన్నాయి దేవతలు కనిపిస్తూ ఈ సృష్టి కారణాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా పరమాత్మ యశోద మాతకు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ విశ్వరూప సందర్శనాన్ని చూపెట్టాడు చరగభూసుర నరూపా ఎల్లచరమృగభూసురూపా గోపగోపికా గోపగోపిక జన పవన రూపా ఎల్లచరగూసురూపాల్లచరమృగభూసురూపా విమన్ను తప్పంటి విభ్రాతను హక్షించితి మన్నును తప్పంటి విభ్రాతను అర్థించి తిమాతను కుడిచావు తల రాతను వాడలు మేడలు ఆకాశవన భూములు స్థావర సాగర పర్వత సురలోక తేజసులు ఉదిగినవి మీ నోటిలో దాగినవి నీ కూక్షిలో ఒదిగినవి మీ నోటిలో దాగినవి నీ కూక్షిలో కరుణించు కమలాక్ష జననాథ జగదీశ్వర చల్లచర మృగభూసురూ ఈ సృష్టికి పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం కుండకు ఉపాదానమైనటువంటి మట్టిని కుండ నుండి మనం ఎప్పుడూ వేరు చేయలేం అట్లాగే ఈ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను ఈ సృష్టి నుండి ఎప్పుడు వేరు చేయలేం మట్టి పాత్రల్లో మట్టిని ఏ విధంగా అయితే మనం వేరు చేయలేమో ఈ సృష్టిలో ఎక్కడ పరమాత్మని వేరు చేసేందుకు అవకాశమే లేదు అన్ని కూడా పరమాత్మలోనే ఉన్నాయి ఇదే విశ్వరూప దర్శనం అంటే విశ్వనాథునిలో విశ్వర్శనం విశ్వంలో విశ్వనాథుని దర్శనం ఎందుకని తనకన్నా అన్యంగా రెండవది ఈ ప్రపంచంలో ఏది లేదు కనుక సరిగాడు వీడు వేరుగా చూడడం అన్యంగా చూడడం భేద బుద్ధిని కలిగి ఉండడం ఇదే భ్రాంతి ఇదే ద్వైతం ఇది జీవ భ్రాంతి కాని భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే కలుగుతుంది జీవితంలో శాంతి ఈ భ్రాంతిని ఎలా తొలగించుకోవాలనో శాంతిని ఎలా పొందాలనో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి లీల కాళీయమర్దనం కృష్ణ సత్యం అస్తి సత్యం ఉంది మాయ అస్థి మాయ కూడా ఉంది మూడు కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఏదైతే ఉందో అది సత్యం ఒక కాలములో కనిపించేది మాయ సత్యం గుణాతీతమైంది కానీ మాయ త్రిగుణమిళితమైంది సత్యం స్వప్రకాశమై ఉంటుంది మాయకు ఆధారంగా ఉంటుంది కానీ మాయ సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది సత్య దర్శనంలో మాయ లేనిదే అవుతుంది మాయ ఉంది అంటే హాయి లేదని అర్థం మాయకు చేరువైనటువంటి వ్యక్తులకి ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు మిగలవు ఆవేదనలు తప్పవు బృందావనానికి సమీపంలో కాళీయ అనేటువంటి ఒక సరస్సు ఉంది అందులో కాళీయుడు అనేటువంటి భయంకరమైనటువంటి సర్పరాజు ఉంటూ ఉండేటువంటి మడుగులో ఉండడం వల్ల ఆ మడుగంతా కూడా విషతుల్యంగా మారిపోయింది అంతే కాదు ఆ విషాగ్నికి నీళ్లు కూడా వేడెక్కాయి ఆ మడుగు మీద ఆకాశంలో గనక పక్షులు గనక విహరిస్తూ ఉంటే ఈ అగ్నికి అవి మాడి ప్రాణాలు వదిలిపెడుతూ ఉండేవి అంతేకాకుండా ఈ జలాల మీదుగా వీచినటువంటి విష గాలు గనక సోకితే చాలు జంతువులు లతావృక్షాలు ఇవన్నీ కూడాను నశించిపోతూ ఉండేవి బృందావనంలో ఉండేటువంటి వారందరూ కూడాను భయభ్రాంతులకు లోనై బ్రతుకును కొనసాగిస్తూ ఉండేటువంటి వారు ఈ బృందావన వాసుల యొక్క భయాలను పోగొట్టాలని సంకల్పించాడు కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు ఒకరోజు శ్రీకృష్ణుడు ఆ కాళీయ దూకాడు ఇది చూసినటువంటి కాళీయుడు భయంకరమైనటువంటి దారుణమైనటువంటి కోరలతో శ్రీకృష్ణుడి మీదకి విజృంభించాడు వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరాటం సాగింది ఒక దశలో కాళీయుడు శక్తిహీనుడయ్యాడు బలహీనుడయ్యాడు అసలు పడగల్నే పైకి ఎత్తలేక క్రిందకు వంచాడు తమలపాకుల్లాగా వాలిపోతూ ఉన్న ఈ పడగలు వాటి మీదకి ఎక్కి వాసుదేవుడు నిలబడ్డాడు అంతేగాదు నృత్యం చేశాడు ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దూచి ఆకాశంలో దేవతలు కూడా పరవశించిపోతూ సుమవర్షాన్ని కురిపించాడు కాళీయుడు శిరమోడ్చి నమస్కరించి శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు ఏమో కాళీయుడు కూడా పుణ్యాత్ముడే భాగ్యవంతుడే లేకపోతే పరమాత్మ యొక్క పవిత్ర చరణ కమలాల్ని ఆ పడగల మీద ధరించగలడా అందుకనే ఓం కాళీయ పణి మాణిక్య రంజిత శ్రీ పదాంబు జాయనమ అని శ్రీకృష్ణ పరమాత్మని మనం స్తు ఉంటాం కనుక కాళీని యొక్క పడగల మీద ఏ దివ్యమైనటువంటి రత్నాలున్నాయో మణులున్నాయో అవన్నీ కూడా ప్రకాశిస్తూ నల్లనయ్య యొక్క ఆ పాదాల్ని దివ్య చరణాల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాయట నల్లన యొక్క పాదాలు దివ్యంగా ఎర్రగా శోభిస్తూ ఉన్నాయట ఇది కాళీయ మడుగులో కాళీని యొక్క మదమణిచి శ్రీకృష్ణుడు చేసినటువంటి అందమైనటువంటి నృత్యం ఆ వ్రజవాసుల్ని బృందావన వాసుల్ని పరవశింపజేసి మా బ్రతు కంత తామక వింత మా బ్రతు కంత తామక వింత అందాముట మనోల పంట విషకలితతో ఎమ్ము త్రాగి మూర్చిల్లీరి గోపులు గోపులు అసువులు బాసిన వారిని కూడా బ్రతికించి నవి గోపాలుని చూపులు కాళింది జలమును పావనము చేయ నడుము నందనందనుడు గరుడు పోలే కాళీయుని పట్టి పీడించసాగాడు సుకుమార బాలుడు ళియ నాగుడు గోకుల నాగుని పదములు తలపై ధరించెను పదములు తలపై ధరించను అవింతను గని అచ్చరు ఉందిన ఆవితనుగాని అచ్చరు ఉందిన సర్వలోకములు ధరించను సర్వలోకములు ధరించను అందాల సంసారమే కాళీయమడుగు సంసారములో ఉండేటువంటి భ్రాంతియే ఆ కాళీయుడనేటువంటి సర్పరాజు శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుని మదమణిచి అతన్ని తన అడుగుల కింద వేసి తొక్కి తాను నృత్యం చేశాడు కాబట్టి ఏదైతే భ్రాంతి ఉందో ఈరోజు మనను తిప్పుతూ ఉందో ఏ భ్రాంతికి లోనే జీవితంలో మనం శాంతిని కోల్పోతూ ఉన్నామో అటువంటి భ్రాంతిని మనం కూడా అనగదొరిక్కి జీవన నృత్యం చేయడం అలవరుచుకోవాలి ఇది కాళీయమర్దనంలో ఉండేటువంటి అంతర్భావం మన హృదయంలో మాయా ఉంది మహేశ్వరుడు ఉన్నాడు మాయను ఆశ్రయించినటువంటి మనం ఆ మాయా చక్రంలో పడి తిరుగుతూ ఉన్నా అసలు ఆ చక్రాన్ని తిప్పేది కూడా పరమాత్మే మహేశ్వరుడే ఈ హృదేశేర్జున తిష్టతే భ్రామయం యంత్రూఢాని మాయ అర్జున ఈశ్వరుడు యంత్రము ఆరోహించిన వారి ఉన్న సకల ప్రాణులను తన మాయచేత చేత సమస్త జీవుల హృదయముల ఎందు వెలుగుందుచున్నాడు ఇదే సంసార చక్రం ఈ చక్రము నుండి బయటపడాలి అని ఆశించేటువంటి మనం చక్రపాణినే అర్థించాలి చక్రధారినే ప్రార్థించాలి మన కృషి వల్ల ఏదైతే లభ్యం కావడం లేదో అది పరమాత్మ యొక్క కృప మనం జీవితంలో సాధించగలగాలి ఎప్పుడైతే భక్తితో మనం శరణాగతులపై పరమాత్మను హృదయంలో నింపుకుని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉండేటువంటి మాయని పరమాత్మ మాయం చేస్తాడు మహిమను మనలో ఆవిష్కరిస్తాడు కనుక పరమాత్మ యొక్క మహిమ అనంతమైనటువంటిది అపారమైనటువంటిది ఆయన మహిమ అనంతం ఆయన అనంతుడు అందుకే ఆయన అనంత శైనుడు కనుకనే తాను నీలమేఘ శాముడు అల్లడివాడైనటువంటి బాలకృష్ణుడు నల్లనివాడు కూడా పరమాత్మ నీలమేఘ శ్యాముడు ఇదే ఆయన యొక్క అనంత వైభవానికి ప్రత్యేకంగా మనకు తెలుస్తూ ఉంది నీలివర్ణం అనంతానికి చిహ్నం పరమాత్మ నీలమేఘ శ్యాముడు ఆకాశం నీలివర్ణంతో శోభిస్తూ కనుక అది అనంతం అట్లాగే సాగరం సముద్రం కూడాను నీలివర్ణంతో శోభిస్తూ అది అనంతం కనుక ఈ ఆకాశానికి ఆ సాగరానికి రెండిటికి కూడా ఆధారమైనటువంటి పరమాత్మ అనంత శైలుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ సాక్షాత్ దివ్యమైనటువంటి ప్రకాశంతో అనంతాత్మగా శోభిస్తూ ఉండాడు ఇదే పరమాత్మ నీలివర్ణంతో శోభించడంలో ఉండేటువంటి అంతర్భావం పరమాత్మ అనంతుడు ఆయన మహిమ అనంతం అనంత దేశ కాల వస్తు అపరిచ్ఛున అనంత ఏదైతే దేశంచేత కాలం చేత వస్తు చేత పరిమితంగా ఉండదో అది అనంతమైందని అర్థం కనుక అనంతమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నదంటే దానికన్నా అన్యంగా భిన్నంగా అతీతంగా మరొక వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు తనకన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండేటప్పుడు ఇది అనంతం కాదు ఎందుకంటే అనంతం కలిగినటువంటిదై ఉంటుంది కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే అనంతుడై ఉన్నాడో ఆయన వేరుగా రెండవ వస్తువే లేదు గనక పరమాత్మ కల్మషరహితుడు ఎందుకని రెండవ వస్తువు ఉంటేనే కల్మషం జరిగేది కనుక మలిన పడాలి అంటే రెండవ వస్తువు ఉండాలి అలా రెండవ వస్తువే లేదు కనుక తాను అనంతులయ్యుండాడు గనక తనలో ఏ విధమైనటువంటి కల్మషాలు దోషాలు ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి తాను అనంతుడు కనుక తాను నిరంజనుడు అని అర్థం అందుకని ఇలా నిర్మలమైనటువంటి వాడు పరమాత్మ గనక ఈ యొక్క దివ్యమైనటువంటి స్థితిని మనకు తెలియజేయడానికి నెమలిపించాన్ని ధరిస్తాడు నెమలి నిర్మలమైనటువంటి ప్రాణి అది మన జాతీయ పక్షి కనుక నెమలి ఏ విధంగా అయితే నిర్మలమో అలాగే ఏ దోషాలు ఏ కలుష్యాలు లేకుండా పరమాత్మ నిరంజనుడై శోభిస్తూ ఉన్నాడు కనుక ఆయన నెమలి పించాన్ని ధరించి తన యొక్క నిరంజనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కనుక మనలో కూడాను ఏ దోషాలు లేకుండా దోషాలని అంతం చేసుకోవాలి దోషాలని సంతోషాలని అనంతంగా వృద్ధి చేసుకుంటూ దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపంగా మనం ఈ ప్రపంచంలో శోభించాలి ఓం నమో భగవతే వాసుదేవ ఆకలి మనిషికి కొత్త కాదు దాహం తెలియనిదే కాదు మనిషి ఎప్పుడు పుట్టాడో మనం చెప్పగలం కానీ ఆ మనిషిలో ఆకలి పుట్టిందో దాహం ఇప్పుడు కదిలిందో చెప్పలేము ఆకలి దప్పులు తీర్చుకోవడం కంటి నిండా నిద్రపోవడం ఇవే గనక జీవిత పరమావధి అయితే ఇవి తీరిన వాళ్ళంతా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి తృప్తిగా ఉండాలి అలా ఎప్పుడైతే వాళ్ళు ఉండలేకపోతున్నారో వారిలో ఏదో ఆరని ఆకలి తీరని దాహం ఉంది అని మనం నిర్ణయించుకోక ఇది తీసేసేటువంటి ఆకలి కాదు తోసేసేటువంటి దాహము కాదు దేన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఈ ఆకలికి ఆది ఎక్కడో ఈ దాహానికి పునాది ఏదో అది కూడా మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఈ విధమైనటువంటి ఆకలి దప్పులు ఆంతర్యంలో ఎక్కడ నుండి కదులుతూ ఉన్నాయో వాటిని భరించలేకపోతున్నాడు గనక మనిషి ఈ పిపాసను తొలగించుకునేందుకు ఈ ప్రపంచంలో ధనాన్ని ప్రేమిస్తాడు పదవుల్ని ప్రేమిస్తాడు బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు భార్యా పుత్రుల్ని ప్రేమిస్తాడు ఇదంతా అంతం లేని అన్వేషణ ఆవతి తెలియని ఆవేదన ఈ విధమైనటువంటి ప్రేమల్లో పూర్ణత్వం లభించదు జీవత్వం దూరం కాదు కనుక ప్రేమ అనేటువంటిది ఒక ఉత్కృష్టమైన విషయం ప్రతి మనిషి ప్రేమ పిపాసి ఈ ప్రేమ పిపాస భౌతికం కాదు మానసికము కాదు ఇది కేవలం పారమార్థికం పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇది తీరుతుంది ఆరుతుంది మన స్నేహితుణ్ణి కళ్ళతో చూస్తాం చెయ్యి చాచి కరచాలనం చేస్తాం కానీ మన మనసులోని భావాలతో అతని మనసును కదిలిస్తాం మన హృదయంలో ఉండేటువంటి ప్రేమను మాటలలో మూటగట్టి అతని హృదయానికి తగిలేలాగా విసురుతాం హృదయంతో చేయవలసినటువంటి పనులు చేతులతో మనం చేయలేము ప్రేమ ఎప్పుడు ఇలాగే లోతుగా చెలుస్తూ ఉంటుంది ప్రేమ అంతర్వాహిని అంతర్యామి అయినటువంటి పరమాత్మ వైపుకు తెలిసో తెలియకో ప్రేమ ఎప్పుడు ఇలా కదులుతూనే ఉంటుంది ఇది తెలిసి నడిస్తే భక్తి నడిచి కలిస్తే ముక్తి ఇక్కడే ప్రేమకు పూర్ణత్వం అప్పుడే ఆంతర్యంలోని ఆకలికి దాహానికి ఆకలి క్షణం ఇదంతా పరమాత్మ అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది గోవులను మేపేందుకు గోపాలులతో కలిసి గోపాలకృష్ణుడు వనానికి వెళ్ళాడు ఎందుకనో ఈరోజు ఎండ తీక్షణంగా ఉంది అందరూ ఒక వృక్ష ఛాయలోకి వెళ్లి నిలబడ్డారు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి వృక్ష పంక్తిని ఒక్కసారి చూచాడు తాను ఏ చెట్టు క్రింద అయితే ఉన్నాడో ఏ వృక్ష ఛాయలో ఉన్నాడో ఆ వృక్షాన్ని కూడా ఒక్కసారి పరిశీలించి చూచి ఇప్పుడు గోప బాలతో చెబుతారు మహాభాగా ధైకాంత జీవిత వాతవర్షా తపా వారయంతి న పశ్చేతాన్ ఏతాన్ పశ్చత ఐ గొప్ప బాలు చూడండి ఏతాన్ పశ్చత ఏతాన్ ఈ వృక్షాల్ని పశ్చత చూడండి మహాభాగా ఎంత మహనీయంగా పూజనీయంగా కనిపిస్తున్నాయో చూడండి ఎందుకో తెలుసా పరార్ధ ఏకాంతీవిత పరార్ధ జీవితాన్ ఇవి కేవలం పరుల యొక్క క్షేమమే లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తూ ఉన్నాయి చూడండి వాత వర్షా వర్షాత సహంతో వాత గాలి వర్ష వాన ఆతపా ఎండా హిమాన్ మంచు వీటినన్నిటి కూడాను సహంత అవన్నీ సహిస్తూ భరిస్తూ వార ఎంతి నహ నహ మనకు వార ఆ బాధలు లేకుండా చేస్తున్నాయి అంటాడు ఒక్కసారి ఆ వృక్షాన్ని చూసేటప్పటికి పరమాత్మ యొక్క హృదయంలో ప్రేమ పొంగి వాటి యొక్క పరార్థ జీవనం ఉందో అవి పరుల కోసం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాయో వీటిని అర్థం చేసుకుంటూ వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాడట చెట్లు ఎప్పుడు కూడాను పరోపకార జీవనంతోనే జీవిస్తూ ఉంటాయి వాటికి ఆశలు ఉండవు అందిన వాటితో తృప్తి చెందుతూ ఉంటాయి సూర్యకిరణాలు వర్షపు జలాలు వీటితోనే సరిపెట్టుకుంటూ ఉంటాయి గాలికి ఊగుతాయి ఎండకు ఎండుతాయి వర్షానికి తడుస్తాయి అట్లాగే చలికి బాగా మగ్గుతాయి మంచుకు మగ్గుతాయి కానీ ఇవి ఈ విధంగా బాధపడతాయే గాని వాటి యొక్క నీడలో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ బాధలు లేకుండా చేస్తాయి ఇది చట్టంలో ఉండేటువంటి పరోపకార జీవనం అంటే ఉన్న చోటనే ఉన్నతిని సాధించేటువంటి ఉద్యోగం ఇది కనుక చెట్లు పరోపకార జీవనానికి నాందిగా ప్రతికంగా మనకు తెలుస్తూ ఉన్నాయి వీటి ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు చెట్లు ఏ విధంగా అయితే ఇతరులకు ఉపకరిస్తూ జీవిస్తూ ఉన్నాయో తాము ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడాను ఇతరులకు ఆ విధమైనటువంటి బాధలు లేకుండా చెట్లు వాళ్ళని కాపాడుతూ పోతూ ఉన్నాయి ఇది యజ్ఞ జీవనం కాబట్టి వృక్షాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వాటిలో ఏ చల్లని నీడనైతే మనం అందుకుంటూ ఉన్నాము అవి కేవలం ఆ చల్లని నీడని అందించడమే కాకుండా పూజకు ఫల పుష్పదల్ని ఇస్తూ ఉన్నాయి ఇవి కూడా అందరికీ సమానంగా ఇస్తూ ఉన్నాయి ఎవరి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఊహించడం లేదు అంతేకాదు జాతి కుల లింగ భేదాలు లేకుండా ఆ ఫలపుష్పాదలను అందిస్తూ ఉన్నాయి కేవలం మనుషులకే కాదు జంతువులకు పశుపక్షాదులకు కూడా వసతి జీవనాన్ని కల్పిస్తూ ఉన్నాయి కనుక అతిథి అతిథిని సత్కరిస్తూ అతిథిని పూజిస్తూ అతిథి సేవలో సంతృప్తి చెందడం అనేటువంటిది ఆ చెట్లలో మనకు చక్కగా గోచరిస్తూ ఉంది ఇది యజ్ఞ జీవనం కాబట్టి చెట్లు ఋషి జీవనాని కలిగి ఉన్నాయి యాగ జీవనాన్ని కలిగి ఉన్నాయి అందుకని పూర్వపు రోజుల్లో మన మహర్షులు కూడాను చెట్ల కిందనే వసిస్తూ ఉండేటువంటి వారు మూలం తరోహో కేవలం ఆశ్రయంత ఆ చెట్ల నీడల్లోనే వాళ్ళు వసిస్తూ ఉండేవారు అలాగే ఆదిగురువైనటువంటి దక్షిణామూర్తి కూడాను వట మూలే వటవృక్ష ఛాయలో కూర్చొని బోధించాడు యజ్ఞ భావంతో జీవిస్తూ ఉండటం వల్ల చెట్లు పచ్చగా ఉంటాయి అలా కాకుండా సమర్పణ భావం లేకుండా కేవలం కోరికలతోనే యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారు పూర్ణత్వాన్ని పొందలేరు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందుకోలేరు ఇదే ఈ ఎపిసోడ్లో కేంద్ర విషయం కృష్ణ కృష్ణ మాక ఆకలేస్తూ ఉంది ఇళ్ల నుండి అన్నపు మూటలు రాలేదు అని గోపబాలు వెళ్లి కృష్ణుడితో మొరపెట్టుకున్నారు ఇది పద్ధతి ఆకలైనా ఆపదైన తీర్చేవాడు అచ్యుతుడు గనక ఆయనకే చెప్పుకోవాలి మన బాధలన్నీ ఆయనకే నివేదించుకోవాలి అంటే మన అవసరాలు పరమాత్మగా తెలియదని దాని అర్థం కాదు కానీ అనుగ్రహించేటువంటి దాత పరమాత్మే అని మనకర్థం కావాలి అప్పుడు కృష్ణుడు అన్నాడు చూడండి అదిగో దూరంగా అక్కడ పొగ కనిపిస్తూ ఉంది చూచరా అది హోమధూమం అక్కడ బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు మీరు అక్కడికి వెళ్లి నేను పంపించానని చెప్పండి అన్నం పెట్టమని వాళ్ళని అడగండి ఆ బ్రాహ్మణులు మీకు అన్నం పెడతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబితే ఈ గోప బాలలందరూ బయలుదేరి అక్కడికి వెళ్లారు ఆ బ్రాహ్మణులను సమీపించారు యజ్ఞం చేస్తున్నటువంటి విప్రుల దగ్గరికి వెళ్లి అన్నం పెట్టమని కృష్ణ పరమాత్మ పంపగా వచ్చామని వాళ్ళని అర్థిస్తారు కానీ ఆ బ్రాహ్మణులు కర్మ ఫలాపేక్షతో యజ్ఞాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు స్వర్గాభిలాషులై కామ్యకర్మలతో ఈ యజ్ఞాలని చేస్తూ ఉన్నారు గనక వాళ్ళలో సమర్పణ అనేటువంటిది గోచరించదు అసలు సమర్పణలే వాళ్ళకి తెలియదు ఎందుకని కామ్య కర్మలకి అలవాటు పడి గనక కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలకు పెట్టడానికి వాళ్ళు మనసు అంగీకరించదు కానీ పెట్టలేము అని చెబితే ధర్మ హాని జరుగుతుంది అందుకని మారు పలక్కుండా మౌనంగా ఉండిపోయారు ఈ పిల్లలు చూచి చూచి విసిగి వేసారి వాసుదేవుడి దగ్గరికి వచ్చారు కృష్ణ మేము అడిగినా కూడా వాళ్ళు పెట్టలేదు అని చెప్పారు అప్పుడు పరమాత్మ అంటాడు కదా ఇదో చూడండి ఎవరిని మనం ఏదైనా అడగచ్చు కాని లేదని చెప్పేటువంటి హక్కు వాళ్ళకి లేదు అని మనం అనడానికి మాత్రం అవకాశం లేదు ఇది మనం అర్థం చేసుకుంటూ పోవాలి అయినా పాలు ఆవులు ఇస్తాయి కానీ ఎద్దులిస్తాయా అమ్మలే అన్నం పెడతారు కాబట్టి ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి మీరు మళ్లీ వెళ్ళి ఈ యాగం జరుగుతున్నటువంటి వెనక వైపు నుండి వెళ్లి అక్కడ పాకశాలలో ఈ విప్రసతులు ఉంటారు ఆ యజ్ఞ పత్నుల దగ్గరకు వెళ్లి నేను పంపించానని చెప్పండి వాళ్ళని మీరు అడగండి వాళ్ళు మీకు తప్పకుండా అన్నం పెడతారు అని పరమాత్మ చెబితే ఈ గోప బాలులందరూ వెళ్లి ఆ విప్రసతుల దగ్గరకు వెళ్లి కృష్ణుడు పంపగా మేము వచ్చాము మాకు అన్నం పెట్టండి అని అడిగితే వెంటనే వాళ్ళు పులకరించిపోయారు గగుర్పాటు చెందారులించిపోయారు ఎందుకో తెలుసా ఇదంతా పూజా ఫలంగా మనకు ప్రసాదించబడింది అయ్యో ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మకి నివేదన సమర్పించుకునేటువంటి భాగ్యం కలిగింది అని వెంటనే భోజనాల్ని తీసుకుని ఆ పిల్లలతో వెంటనే నడిచి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు పరమాత్మకి ఆ భోజనాల్ని నివేదించారు పరమాత్మ వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించాడు భోంచేశారు ఆ విప్రసతులు తృప్తి చెందారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు మేమందరం భోంచేశాం ఇక మీరు బయలుదేరి వెళ్లొచ్చు మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అని చెబితే శ్రీకృష్ణుని వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడక మేము వెళ్లము అని భీష్మించుకుని కూర్చున్నారు ఆ విప్రసతులు అప్పుడు పరమాత్మ తెలియజేస్తాడు కాదు మీరు తప్పకుండా వెళ్లారు మీరు నాకు దగ్గరగా ఉండి భక్తి చేయడం కన్నా దూరంగా ఉండి నన్ను మీ దగ్గర ఉంచుకోవడమే మంచిది ఎందుకని భక్తికి దూర భారాలు తెలియవు శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ నథా సన్నికర్షేణ ప్రతియా తో గృహాన్ కనుక మీరు కేవలం నా తత్వాన్ని శ్రవణం చేస్తూ అలాగే నా యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ధ్యానిస్తూ భావిస్తూ కీర్తిస్తూ మీరు ఉన్న చోటనే మీరు సద్గతిని పొందవచ్చు ఎందుకంటే భక్తి అనేటువంటి దానికి దూర భారాలు లేవు అని తెలియజేసి వాళ్ళని వెళ్లమని చెబుతాడు ఇక అనివార్యం గనక తప్పనిసరి గనక ఆ యజ్ఞపత్నులు బయలుదేరి వెళుతూ బరువుగా అడుగులు వేసుకుంటూ మెల్లగా కదలలేక కదలలేక వెళుతూ వినుదిరిగి పరమాత్మను చూస్తూ వెళుతూ ఉన్నారు కానీ పరమాత్మ తదేకంగా నిశ్చలంగా అలాగే చూస్తూ ఉన్నాడు ఎవరిని ఆ యజ్ఞపత్ మాత్రం కాదు ఆయన చూచేది వేరే అందరూ వస్తున్న సమయంలో వీళ్లతో పాటే రావాలని అభిప్రాయపడినటువంటి ఒక విప్రసతి భర్త నిరోధించడం వల్ల అక్కడే ఉండి దుఃఖిస్తూ ఉండిపోయిందే ఆవిడ్ని చూస్తూ ఉన్నాడు పరమాత్మ ఆయన యొక్క కృప ఆవిడ మీద ప్రసరిస్తూ ఉంది యజ్ఞపత్నుడు శ్రీకృష్ణ పరమాత్మకు భోజనాలు తీసుకుని వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు తన భార్యను వెళ్లవద్దని వారిస్తాడు ఎంత చెప్పినా వినుడు ఆవిడ మహాభక్తురాలు ఇంతకాలంగా ఏ పరమాత్మ దర్శనం కోసమైతే హృదయం పరవశిస్తూ ఉండిందో పరితపిస్తూ ఉండిందో అటువంటి శుభ సమయం సమీపించింది ఇటువంటి మహద్భాగ్యాన్ని దూరం చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేదు కనుక వెళ్ళక తప్పలేదు వెళతాను అంటుంది కానీ తన భర్త మాత్రం మంకు వదలడు అందుకని ఆవిడ్ని ఇంట్లో వేసి బంధిస్తాడు తలుపు వేసి తాళం పెడతాడు ఇప్పుడు ఆ మహాభక్తురాలు ఆ విప్రసతి లోపల విలపిస్తూ ఉంది ఆమె లోపల వాసుదేవుడు విహరిస్తూ ఉన్నాడు విహరించేటువంటి వాసుదేవుడికి తన మనోవేదనని వినిపిస్తూ ఉంది ఇది వేదన కాదు నివేదన హే భగవాన్ నీ చరణ కమలాల చెంత పడినటువంటి కుసుమని నేను ఆడినా వాడినా అక్కడే భగవాన్ నా పూజలో ఏ విధమైనటువంటి ఆశలు లేవు నా పూజ నీ కొరకు నా పూజా ఫలం నీవే నా మనస్సే నారికేయడం అది నీ చరణాల చెంత పగిలిపోని మాయలనేటువంటి జలాలన్నీ కారిపోని హే భగవాన్ నా కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి అవి నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి రా నా కళ్ళల్లోకి రా నా కన్నీటితో నిన్ను అభిషేకం చేయని ఆ తరువాత నీవు దూరం కాకుండా నాలోని నిన్ను దాచుకొని మళ్లీ వెళ్లే అవకాశం లేకుండా నా నేత్రాలు శాశ్వతంగా మూతపడని హే భగవాన్ పూజ నాది నీదే కదలక నీ రూపు నిలిచిపోని పూజా ఫలము నీకే ఉండని పూజి ఫలముగా నాకు నిగదని పూజా ఫలము నీకే ఉండని అందమునీవు అందుకోలేని ఆశను నీను అంది అందని అందము నీవు అందుకోలేని ఆశను నీను రెప్పలు కదలక చూచే కనులలో నిండి పొరలేక నీ ninenu <speaking in> repalu kadalaka suche kanulalo <language> దుగులకడ ఊను నేను నీ కృపతో విరిసే నవ్వును నేను నీ అడుగులకడ ఊను నేను నీ కృపతో విరిసే నవ్వును నేను ఎవరిని కోరని ఏదను నేను yavarini korani edanu neenu nikuduramai bratakaleenu yavarini korani edanu neenu nikuduramai bratakaleenu pooja phalamu meeke undani pooji ఫలముగా నాకు మిగలని పూజా ఫలము మీకే ఉందని నిబిగసిన మనసు నారి కేళమై పగిలి పోని నీనని నాద నీబిగసిన మనసు నారి కేళమై పగిలి పోని కలతల గుండెను कुदिपि न मयलु कलातल गुंडेनु कुदिपि न मयलु नीति धारले तारी पोनी कलातल गुंडेनु कुदिपि न मयलु नीति धारले तारी पोनी पूजा फलम नीके उंडनी पूजी ఆమె అలా చూస్తూ ఉంది ఆమె చూపు నిలబడిపోయింది దేహములో అలికిడి ఆగిపోయింది విప్రులతో కలిసి వచ్చి భర్త తలుపు తీశాడు భార్య దేహం అక్కడ పడిపోయింది ఆమె ప్రాణం లేచిపోయింది ప్రాణనాథుడైనటువంటి శ్యామసుందరునిలో ఐక్యమైపోయింది విప్రులందరూ ఆశ్చర్యపోయారు విస్మయం చెందారు ఈమెకి సంధ్యావందనాది సంస్కారాలు తెలియవు ఈవిడికి గాయత్రి మంత్రోపదేశం లేదు ఈవిడికి గురుసేవ లేదు తపస్సు లేదు ఆత్మవిచారం లేదు కానీ అటువంటి సంస్కారాలని ఉన్నటువంటి మనం పొందలేనటువంటి దివ్యస్థితిని ఈమె యొక్క భక్తి సాధించగలిగింది అని వాళ్ళందరూ కూడా విస్మయం చెందారు సదాచారాలు సంస్కారాలు ఇవన్నీ పుణ్యప్రదమైనవే కానీ సద్భక్తి లేనప్పుడు ఇవన్నీ కూడా సత్ఫలితాలు లేవో పరమాత్మ మన చేతల్ని చూచేవాడు కాదు మన చేతుల్ని చూచేవాడు కాదు మన చిత్తాన్ని చూచేటువంటి వాడు మన భాగ్యాలు చూసేటువంటి వాడు కాడు మన భావాన్ని చూసేటువంటి వాడు భావగ్రాహి జనార్దనహ మన భావాన్ని గ్రహించేటువంటి వాడు పరమాత్మ కనుక విప్రసతులు భోజనాన్ని వెట్టి వెళ్లిపోతూ ఉంటే పరమాత్మ తదేకంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడే అది వాళ్లను చూడడం కాదు తన కోసం జీవించి పరితపించి పరవశించి ప్రాణాల్ని త్యాగం చేసి పరమాత్మలో ఐక్యమై ఉత్తమోత్తమ స్థితిని పొందినటువంటి ఈ స్త్రీని ఈ పుణ్యశీల ఈ విప్రసతిని పరమాత్మ చూస్తూ ఉన్నాడు कृप चूस्तू उदी आम युग पूजा फल ओं नमो भगवते वासुदेवाय ओ स्वस्ति प्रजाभ्य पिपाल मगेण मही महिष गो ब्राह्मणे शुभमस्तु निखि नो ళీ వర్షదు పర్జన్య పృథివీ సస్ శా దేశోవర బ్రాహ్మణా సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శా శా